చేసిన నా విన్నపము చిత్తాన పెట్టుకొమ్మీ వేసరించి ఇప్పుడే నీ వేడుకుంటి ముందే నా పుణ్యఫలములు నీకిచ్చితినంటీ కందువ కోరణని సంకల్పించితిని ఇందు మరచి తప్పినా ఇన్ని నీకే సెలవు నిందవేసి నన్నునిక నేరములెంచుకుమీ నిన్నే కాని ఇతరులనే కొలువనల్లనంటీ ఉన్నతి పరద్రవ్యాలొల్లనంటి అన్నిటా నేనే మరి అప్పటి మాటే ఎంచు తన్నలనన్నందుకు నొచ్చమని దొరకుమీ నా ఉపాయాలనాడేసరనుంటి పూని నీ సాకారమునే కొడగంటిని నేను మత్తుడనై ఉన్నా నీవే తలచి తెలుపుకో కోనేటి శ్రీవేంకటేశరించుకోకుమీ